ఆధ్యాత్మిక మార్గంలో పెట్టాలని కొంతమంది మహత్తుల వల్ల ఆయన భగవంతుడని గుర్తించినప్పటికీ ఆయన చూపించినటువంటి జ్ఞాన మార్గంలో నడవని వాళ్ళు ఉన్నారు ఆ మహత్తులతోటి కష్టాలు బాధలు తగ్గడం ద్వారా దానివరకే పె ఈ మహత్తులు చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనేది కూడా మనకు ఉంది సిద్ధి సాయిబాబా కూడా అలాగే అన్నారు ఈ మహత్తుల కోసం కోరికల కోసం బాధలు తీరడం కోసం వస్తున్నారు నా దగ్గర జ్ఞానం కొండతుంది దాన్ని అడిగిన వాళ్ళు ఎవరు లేరని ఆయనకు బాధ ఉంది కానీ ఒక విమర్శ చెప్పారు మూడోది యుక్తి అంటే దానికి ఇంకొంచెం అర్థం చెప్పాలి అంటే యుక్తి అంటే ఉపాయం ఈ కనబడదాన్ని తెలియని దాన్ని అనిర్వచనీయంగా ఉన్నదాన్ని మనసుకి వాకుకి బుద్ధికి అందనదాన్ని ఏ ఉపాయం చేత నువ్వు తీసుకుంటావు దీనికి అనుమాన ప్రమాణం అన్నారు ఒక ఎక్కడో దూరంగా కొండమించి పొగొస్తూ ఉంటే నిప్పులందే పొగరాదు అనేటువంటి లోగడ ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి పొగను చూసి పొగ అనేటువంటి లింక్ గుర్తుతో పొగ అనేటువంటి లింగముతో గుర్తు అంటే లింగం అక్కడ నిప్పు ఉందని ఎలా తయ ఎలా చేసుకుంటావో ఆ అనుభవజ్ఞుల యొక్క మహత్వకి లోబడినట్టు ఆకర్షణకి లోబడినప్పుడు నీలో శాంతి ప్రశాంతి కలిగినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఆందోళన తగ్గినప్పుడు నీకు నీకే ఆ విధంగా ఒక విశ్వాసం కలిగినప్పుడు ఆ గురువు సాక్షాత్ పరబ్రహ్మని కృష్ణ కృష్ణుడు కృష్ణ పరమాత్మే దేహంతో ఉన్న కృష్ణుడు కాదని ఈ రకంగా మనం నిర్ణయించుకుంటాం అగ్ని యొక్క లింగము అంటే గుర్తు పొగ పొగను చూచి అగ్నిని గుర్తిస్తున్నాం పర్వతం అనందున్నటువంటి అగ్ని కనబడదు పొగ మాత్రం కనబడుతుంది కనపడుతున్న పొగను బట్టి సర్వతో వహినిమాన్ ధుమాత్ ధూమాత్ అంటే పొగ పొగ వలన పర్వత అంటే కొండ వహినిమాన్ అంటే అగ్ని ఈ పొగ వలన కొండ మీద ఎక్కడో అగ్ని అనేది ఉన్నది దాని నుండే ఈ పొగ వస్తుందని అగ్నిని కనబడకపోయినా పొగ కనబడింది కాబట్టి అగ్ని ఉన్నదని అనుమాన ప్రమాణంగా ఎలా అలాగా మన అనుభవం లేనటువంటి విషయం బ్రహ్మ విషయాన్ని మనం బోధ అనేటువంటి పొగ ద్వారా బోధలో చూపించినటువంటి గురువు గారు చూపించిన గురి గుర్తుల ద్వారా ప్రయాణం చేస్తే ఆ లక్ష్యం అనేది ఒకటి ఉన్నది అది సత్యము అని నీలో అది దృఢపడుతుంది అనుభవానికి రావటము ఈ బో ఈ గీ భగవద్గీత శ్రవణం చేయగా చేయగా చేయగా అప్పుడు మనకి తెలుసు అనుభవానికి వస్తేనే నమ్ముతాను అంటే అజ్ఞానికి అప్పటికీ అనుభవానికి రాదు కాబట్టి నమ్మకపోతే పోని వాడి కర్మ అని వదలాల్సి వస్తుంది కాబట్టి మనం ఒక అంతరార్థంతో రహస్యార్థంతో పోతున్నప్పుడు శ్రవణం అనేదానికి శృతి శృతి ప్రమాణము అనుభవ ప్రమాణము యుక్తి ఈ మూడు కావాల్సి వచ్చినాయి అట్లాగే ఈ భగవద్గీతకు బ్రహ్మమునందే తాత్పర్యం పొగ చూసే మనకి ఎట్లా లక్ష్యమైందో పొగ వల్ల అగ్నిని గుర్తిస్తున్నాము ఈ భగవద్గీత యొక్క తాత్పర్యం వల్ల నీవు బ్రహ్మవే అనేది గుర్తించాలి కాబట్టి నీ స్వరూపము పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి దానికి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం నిజమని సందేహం లేకుండా విశ్వసించి ఆ లక్ష్యం కోసం ముందుగా లక్ష్యం తెలుసుకొని మనం ఈ భగవద్గీత తాత్పర్యాన్ని తెలుసుకోవడం ఎందుకు అంటే ఆ లక్ష్యాన్ని చేరటానికి భగవద్గీత యొక్క తాత్పర్యము ఆ బ్రహ్మము అనేటువంటి లక్ష్యము చేరటానికే ఉన్నది అనేది మనకు గుర్తించి దానికి ముందస్తుగా శ్రవణం చెయ్యాలి ఈ శ్రవణంలోనే షడ్లింగ షడ్లింగముల భగవద్గీత వివరించిన బ్రహ్మము నెరగవలేను బ్రహ్మాన్ని తెలుసుకుంటే బ్రహ్మమే అయినట్లు కాబట్టి ముందు తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత అది బ్రహ్మ కాబట్టి నువ్వు ఉండవు నువ్వు బ్రహ్మనిష్టల దగ్గరికి వచ్చాక విలీనమైపోతావు నువ్వు విలీనమైపోయిన తర్వాత అది జ్ఞానయోగం కానీ కర్మయోగం కానీ